చాలా అద్భుతమైన ప్రభావాన్ని చూపిస్తుంది దీర్ఘమైన శ్వాస తీసుకున్నప్పుడు కుడిచెత్తు పిలిపించండి ఇది మైండ్ మీద ఇది హ్యాపీ మీద పనిచేస్తుంది అంటే అట్లా నొక్కడి చాలా అద్భుతమైన శక్తి ప్రవేశిస్తుంది మనసులోనే అనుకోండి అద్భుతమైన శక్తి ప్రవేశిస్తుంది ఫ్రీవర్ లంగ్స్ విత్ ఆక్సిజన్ నెగిటివ్ ఫీలింగ్స్ రా తల్లిదండ్రులు ఎలా నిత్తికెట్టుకుని సబలీకృతులు అవుతున్నారు అలాగే కొన్ని బాధ్యతలు పిల్లలకు కూడా ఉన్నాయి భారత భాగవతాది కథల్లో కనిపించే ఏయాతి చరిత్ర మనకు వివరిస్తోంది ఏయాతికి దేవయానతో వివాహం జరిగింది ఆ ఇద్దరికి యదు పుర్వసులు అనే కుమార్తె కలిగారు తరువాత కొంతకాలానికి శర్మిష్ఠ ఏనాటి తీసుకుని కదా నేను ఉత్తమగతలు పొందాలని అనుకుంటున్నాను సర్వ కర్మలను మళ్ళీ చల్లిగర్ ప్రోగ్ చె మానవుడా మాటి మాటికి మాటి మాటికి పుడుతూ ఉన్నారు ప్రభిస్తూ ఉన్నారు మర్చు ఉన్నారు మళ్ళీ తల్లి గర్భంలో పడుకుంటూ ఉన్నాను ఇది నిజమేనా సత్యమైన ఎవరు చూసొచ్చాడు చచ్చిన వాడు పుట్టాడు చెప్పడానికి ఎవడన్నా సాక్ష్యం ఉందా ఎక్కడైనా ఎవడైనా చూశాడా అన్న వాడు ఎవడన్నా గుడి వేస్తే చెప్పలేదు లేదు కానీ మనందరం చూస్తూనే ఉన్నాం ఎలా చూస్తూ ఉన్నాం ఒకడు ఆదర్భ శ్రీమంతుని ఇంట్లో పుడుతూ ఉన్నా ఒకడు పుట్టు దరిద్ర నీట్లో పుట్టి ఆ పూట ఆముదానికి కూడా లేకుండా బాధపడుతూ ఉంటాడు ఒకడు గుణశీలునిగా మందమతిగా పుడుతూ ఉన్నాడు ఒకడు మహా విద్వాంసునిగా ఉన్నాడు ఒకడు జన్మత సౌందర్యవంతుడుగా పుడుతూ ఉన్నాడు ఒకడు గురూపులాగా పుడుతూ ఎందుకు ఈ పేదభావం పలుసుకురావాలి మానవ జాతి అంతా ఒకటి మప ఒక శ్రీమంతుడు ఇంట్లో ఎందుకు పుట్టాడు ఒకడు మహానుల యొక్క గృహంలో ఎందుకు పుట్టాడు ఒకడు నిరుపేద గృహంలో ఎందుకు పుట్టాడు అనంటే దానికి భగవద్గీతలో శ్రీకృష్ణ స్వామి వారు సమాధానం చెప్పారు అర్జున నీవు అనేకములైనటువంటి జన్మలు ఇచ్చావు నేను కూడా అనేకములైనటువంటి జన్మలు ఇచ్చాను నా జన్మలో అప్రాకృతమైనటువంటి గడుపు నాకు తెలుసు నీకు తెలియదు నిజంగా పూర్వజన్మ లేకపోయినట్లయితే మరి ఈ విధంగా పుట్టవలసిన అవసరమేమునచ్చు అందరూ ధనవంతులు ఉండొచ్చు అంటే తాను చేసినటువంటి కర్మ ఫలం వెంట నడు తప్పదు అందుకే పునర్జన్మ అనే అంగీకరించి తేరవలే ఈ ఉన్యం మనిషి విడిచిపెట్టుట దేని పునః పునః పుట్టటం సంసారంలో ద్రవించటం మళ్లీ మరణించటం మళ్ళీ పుట్టడం ఇవన్నీ కూడా లేకుండా ఆ దైవ సాన్నిధ్యాన్ని చెందడం దైవంలో కలిసిపోవటం అంటాడు అద్వైతి మనమేమంటాం దైవ సాన్నిధ్యం మాత్రమే చాలుక్యం సారూక్యం సాహిత్యం అయితే మనకు అన్ని కథలు చక్కని కథలు చూడయా యా బాయ్ మీరు ఇంద్రుడు అనంటే ఇంద్రియాధిపతి మీకు అద్వైతం ఇంద్రుడు ఒక ఎక్కడో లేదు ఎవడో లేడు అక్కడ మన ఇంద్రియములే ఇంద్రియములంటే ఏమిటి నూక ముక్కు ఈ చర్మం చెవులు ఇక శారీరకమైన సుఖాన్ని పొందేటటువంటివన్నీ కూడా ఇంద్రియములు ఈ ఇంద్రియములు ఉన్నాయే ఈ ఇంద్రియం కోరుకుంటూ ఉంటాయి ఎప్పుడూ హృదాలను కోరుకుంటూ ఉంటాయి ఎప్పుడు ఎంత అనుభవించి హాయిగా ఇవాళ మంచి రుచికరమైనటువంటి పదార్థములన్నీ తిన్నాం చాలు లేక నేను పెంచుకుంటున్నావా లేదు ఇంకా తిన్నాం ఈ ఇంద్రియములున్నాయే నువ్వు ఎంత అనుభవించినా ఇక్కడ అనుసనిపించావు పైగా శక్తి లేనప్పుడు కూడా తండ్రి ఇప్పుడు అజీర్ణ జాని పుట్టింది అజీర్ణ వ్యాధి పుట్టింది అజీర్ణ వ్యాధి పుట్టింది కదా ఇక నేనేమి తినకూడదు అనే భావం కలుగుతుందా అయ్యో ఇక తినకపోతేనే ఇదే అంటే ఇంద్రియములకెప్పుడు కూడా తృప్తి అనేటటువంటిది లేదు ఇంద్రుడు అనంటే ఈ ఇంద్రియములకు అధిపతి అని అర్థం యాదవులు జీవులు సాలా కాలం పాటు శారీరక సుఖమునే తప్ప మిగిలిన వాటిని వాచించాల ఇంద్రియ దేవతలను ఆరాశించారు ఎంతసేపు కమ్మగా తినటం హాయిగా తాగటం శారీరకమైన సుఖాలు అనుభవించటం ఇదే జీవితం గడుపుతూ ఉన్నారు అప్పుడు శ్రీకృష్ణ స్వామి చెప్పాడు అనంటే గురువు చెప్పాడు ఇది జీవితం కాదు జీవితంలో కరచేరాలి అనంటే ఇంద్రియములకు సుఖానికి నువ్వు వసులు కాకూడదు ఎప్పుడు దెబ్బతింటాం మరి ఏం చెయ్యాలి అని అంటే అయితే ఆయన మనం ఈ గోవర్ధనగిరికి పూజ గోవర్ధనగిరి అంటే అర్థమేమిటి ఆ పశువుల కన్నింటికి ఆహారం ఇచ్చింది మనందర ఆహారం ఇచ్చేటటువంటి వాడెవడు ఎవడు ఆహారం ఇస్తూ ఉన్నాడు పరమాత్మ శిలాంతరాలమునందని కప్పను ప్రతిపించుదయామయుండైన ఈశ్వరుడు రాతిని పగల గుడి నుంచి దూకింది కప్ప ఒకసారి శివాజీ పేర్థ కోట ఉన్నాడు పదివేల మంది పనిచేస్తూ ఉన్నాను అనుకున్నాడు నేను కదా ఈ పదివేల మందికి అన్నం పెడుతూ ఉన్నాను నేను లేకపోతే వీళ్ళు ఏమవుతారు అని కూడా పెద్ద కేక వినబడింది సమర్థ రుధువీరా చూచాడు గురువు గారైనటువంటి సమర్థ రామదాసు నిలబడి శివ ఆ గోడ కట్టి ఒక పది మంది రమ్మను వచ్చాడు ఇదిగో నువ్వు కూర్చున్నటువంటి దానిలో నుంచి ఒక కప్ప ఎగిరి శివ ఈ కప్పకు కూడా నీవే అన్నం పెట్టావా నువ్వే పడుకున్నావా సిగ్గుపడ్డాడు శివాజీ అప్పుడే తాను అనుకున్నాడు అని గురువు గారికి తెలిసింది అక్కడ ప్రచిపోయాడు ఆయన కాబట్టి ప్రపంచానికి అన్నాద్భవంతి పోతాని పంచాని ఈ ప్రపంచంలో ఉన్నటువంటి జీవులందరూ కూడా అన్నము నుండి కలుగుతున్నారు అందుకే వేదమేమంటూ ఉన్నది అహమన్నం అహమన్నం అహమన్నం అంటూ ఉన్నది నేను అన్న కనుక అయ్యా శారీరకమైనటువంటి ఇంద్రియములను ఆరాధించడం కాదు చేయవలసింది ఒక్కసారిగా ఈ ప్రపంచానికి మూలమైనటువంటి భగవంతుణ్ణి ఆరాధించవయ్యాని గురువు గారు చెప్పారు చెబితే ఎప్పుడైనా సరే మీరు ఆలోచించండి మనం సుఖం అనుభవించేటప్పుడు ఒక్కసారి ఆ సుఖాన్ని ఆపేయాలనుకుంటే అవి విజృంభిస్తాయి ఎప్పుడు మీరు ఒక్కసారి నేను చెప్పే మాట ఎవరికి వాళ్ళు ఆలోచించుకోండి నాకు అనుభవం అని శుభ్రంగా స్నానం జపం చేద్దామని దేవుడు ముందు కళ్ళు మూసి కూర్చుంటే ఎప్పుడప్పుడు ఎవరు ఆలోచనలనే అప్పే అవుతాయి చిన్నప్పటి నుంచి చేసినవి అంటే నువ్వు శ్రేయాన్ని మొదలు పెట్టబోయేటర వరకు విక్రములు ఆపాదించడం ఆ విక్రములు దాటి అందువల్ల ఎప్పుడైతే నీవు ఇంద్రియములను ఆరాధించేటటువంటి వ్యక్తివి దైవ స్థితికి వరకు నీ ఇంద్రియములన్నీ విజృంభించిన అదే రాళ్లవానా అంటే అఖండం కింక చక్కగా రోజు పరిశీట్లు తింటాడు షుగర్ వ్యాప్ వచ్చింది తింటానికి అప్పుడు మనసంత వారికి ఎక్కడుంటుంది ఒక ఎవరు చే ఎవరు చే అంటే ఇంద్రియముల యొక్క సుఖాన్ని నీవు ఎప్పుడు వద్దుకున్నావో అప్పుడు ఆ ఇంద్రియ సుఖం విజృంభించుతుంది ఇకలోక సౌఖ్యములు అనుభవించాలనే ఆసక్తి పెరిగిపోతుంది అదే రాళ్ల దాని నుండి ఆ శ్రీకృష్ణ ఆ పర్వతం పైకి లేపాడు గోవంటే అర్థం ఏమిటో గోవంటే ఇంద్రియములు అనర్థం గోవు అంటే ఇంద్రియములు అని అర్థం గోవర్ధనము అనంటే ఇంద్రియములను ఉన్నత స్థితికి తీసుకొని పోవటం అని అర్థం అదే గోవర్ధనం అప్పుడు శ్రీకృష్ణ స్వామి ఆ గోవర్ధనాన్ని పైకి లేపాడు అనంటే ఇంద్రియ సౌఖ్యములు అనేటటువంటి వాటిని అరికట్టి వీరందరికీ కూడా జ్ఞాన సంపన్నులను చేశాడు ఎప్పుడైతే జ్ఞానం కలిగిందో రాళ్లవాన అడిగిపోయిందేమీ చేయలేకపోయింది అప్పుడు ఇంద్రియములు ఏమీ చెయ్యవు కనుక ఇంద్రియ సౌఖ్యముల ప్రయోజనం లేదు నీవు ఆ భగవంతుణ్ణి ఆరాధించు అప్పుడు నీకు ఇంద్రియ సౌఖ్యములు ఇంకా అనుసరించాలనే భావం కలుగుతుంది అవి కావాలి అనంటే ఆ గురువు యొక్క అనుగ్రహం చేత ఆ దైవం యొక్క స్థితి చేత ఇంగ్లన్నింటినీ కూడా నీవు ఉత్తమ మార్గంలో అభివృద్ది చెందించినట్లయితే అప్పుడు నువ్వు మోక్షాన్ని పొందుతావు అనేది ఆ కథలో చెప్పవలెను అనుకున్నటువంటి వ్యాసుని యొక్క హృదయం కేవలం రాళ్ళవాను గురిపించాడు పైగట్టాడు ఇది కాదు దీనిలో జీపతి కథలోను జీవులకు పారమాదికమైనటువంటి సత్యాన్ని వ్యాసుడు వ్యక్తం చేశాడు అయితే ఎన్ని గ్రంథములున్నామ సహస్ర మానవుణ్ణి ధరింపజేసేటటువంటివి రెండే గ్రంథములు ఉన్నాయన్నారు ఏమిటవి చాలా తేలిక భగవంతుడు ఎంత దయాభయుడు అనంటే నువ్వు వేదములు చదవమని చెప్పటం నిన్ను ధ్యానం చేయమని లేదు ఏదో చేయమని ఏమిటయ్యా గీతా నామ సహస్రమ్మా ప్రే మానవుడా గీతా సహస్రం అంటే రాముడు చెప్పినది రామగీతయింది గోపికలు చెప్పింది గోపికా గీతయింది వశిష్ఠుడు చెప్పింది వశిష్ఠ గీతయింది అశావుకుడు చెప్పింది గురు గీతయింది కాని చెప్పింది భగవద్గీత కృష్ణత్వ భగవాన్ స్వయం అటువంటి భగవద్గీతలోనే ఒక్క శ్లోకాన్ని నీవు అనుష్ఠించినట్లయితే ఒక్కటే ఒక్క శ్లోకమే ఇందూరు మహారాణి పండితుండి పిలిచింది అయా పండితుల వారు భగవద్గీత చెప్పాలి నేను ఈ భగవద్గీత ఎంత కాలం పడుతుంది మీకు నేను ఎంత అమ్మా ఇవ్వటమాడు దేవుడు ఎరుగున్నాడు భగవద్గీత సామాన్యమైన శాస్త్రం కాదు నేను చెబుతూ ఉంటే నాకు ఎన్ని భావములు కలుగుతాయో దాన్ని బట్టి కాలం ఉంటుంది సరే మంచి రోజు చూసి మొదలు పెట్టినంటే ఇప్పుడు బాగుందమ్మా అన్నాడు సరే చెప్పండి ధర్మక్షేత్రే కురుక్షేత్రే భగవద్గీతలో ఏడు వందల ఒక్క అందులో మొదటి శ్లోకంలో మొదటి పాదం ధర్మక్షేత్రే కురుక్షేత్రే అన్నాడు అయా ఆచార్యుల వారు నాకు భగవద్గీత అర్థమైంది విరమించండి ఏం కావాలంటే గుండెల్లి ఇది నా తల్లి ఎంతకాలం నుంచి ఉదయం తగలేస్తున్నాను ఒక శ్లోకం తల్లి ఏడు శ్లోకంలో మొదటి పాదంలో మొదటి పద్యంలో మొదటి పాదం చదివా నాకు అర్థమైందన్నా నీకేమర్థమైందో చెప్పురాకు చెమండవా చెప్పు పిచివాడా ఆ పద లా టూ ఇటు అదే భగవద్గీత సారం ఏమిటి ధర్మక్షేత్రే కురుక్షేత్రే క్షేత్రే క్షేత్రే ధర్మం కురు ఆ పదంలో ఉన్నాయి క్షేత్రే క్షేత్రే ధర్మం కోరు క్షరే క్షేత్రే నీవు ఎక్కడికి వెళ్ళినప్పటికీ అని ఒక అర్థం నువ్వు ఎటువంటి శరీరాన్ని ధరించి ఉన్నప్పటికి ధర్మం కురు ధర్మాన్ని మాత్రమే చెయ్యి అధర్మాన్ని చెయ్యవద్దు నువ్వు ఎక్కడ ఉన్నా ఏ స్థితిలో ఉన్నా ఏ లోపంతో ఉన్నా ధర్మమే ఆచరించు అధర్మం చెయ్యకు ఎంతకంటే ఏం చెప్పింది భగవద్గీత చెప్పాలి తల్లి ఇంతకాలం నుంచి చేస్తూ ఉన్నా నాకు అర్థం కాదా ఏదో చదువుతూ ఉన్నా అనుభవ కనుక మరే మానవుడా భగవద్గీతలో ఒక్క శోకమైనప్పటికీ అనుష్ఠించు లేదా నామ సహస్రము ఇప్పుడు మనం విష్ణు సహస్రనామం అంటూ ఉన్నాం పేరు ముందు వచ్చింది అని అంటే అది తర్వాత వచ్చింది అని అర్థం భారతంలో విష్ణు సహస్రనామం అని సహస్రనామ స్తోత్రం అనే ఈ రెండు మానవుణ్ణి మోక్షానికి తీసుకుని వెళ్లేటటువంటి గ్రంథము సహస్రనామ పారాయణ ఎంత చేపడుతుంది ఒక పదిహేను నిమిషాలు అభ్యాసైన తరువాత మొదట్లో ఒక అరగంట ఏమయా భీష్ముని యొక్క సన్నిధానానికి వెళ్తా రావలసింది అని తీసుకుని వెళ్ళి ఆ భీష్ముని అనేకముదైనటువంటి ప్రజలు అడిగిన తరువాత అప్పుడు ధర్మరాజు అడిగాడు దంకే కం వాకం పరాయణం శువంత కం కవజ్జంత ప్రాప్యర్ మానవ పానవా శుభం కోధర్మ సర్వర్వాణా పవత పరమో మం జపన్ ముచ్య జంతు జన్మ సంసార బనా ప్రపంచమంతా మనకి తెలివి ఉంటే జ్ఞానముంటే ధర్మరాజు పాదాలకు ముందు నమస్కారం చేయాలి తన గురించి అడగల ఆయన సమస్త మానవ జాతి సమస్తమైనటువంటి మానవులు ఎలా కడపేరాలి భీష్ముణ్ణి తన స్వార్థ సంబంధమైన ప్రశ్నలు అడగవచ్చు అడగల ఏమని అడుగుతంలోకే లోకే లోకమునందుకం దైవం ఒకే ఒక్కడైనటువంటి భగవంతుడు ఎవరయ్యా ఈ ప్రపంచానికి ఎప్పుడు సత్యములు ఒకటి ఉంటాయా పది సత్యములుంటాయా సత్యం ఒకటి పది సత్యములు ఉండడానికి వెళ్ళేది ఇప్పుడు భగవంతుళ్ళు కూడా పది మంది ఉంటే మనందరూ ఇట్లా సృష్టించేవాడు కదా ఈ దేవుడు రెండు కళ్ళు పెట్టి ఒక నోరు పెట్టాడు గనక నేను రెండు నోరులు పెట్టి ఒక కళ్ళు పెడతా అనేవాడు ఆయన ఇంకొక ఆయన ఇంకో ఆయన ఎవరు వాడు అబ్బాయి రావట్లేదు నేను ఇక్కడ పెడతా నోరు ఇక్కడ పెట్ట ఇక్కడ పెడతా మరి మనకున్నట్టు వాళ్ళకి ఉంటాయిగా ఇప్పుడు మానవాకి ఏ పశువైనా ఒకే ఒక్క పద్ధతిలో ఆకారంతో ఉన్నాయి అంటే సత్యం ఒకటి అని చెప్పడానికి మీకు వేరే నిదర్శనం అవసరం కావాలా సత్యం అనేది ఒకటే దాన్ని ఏకం సత్ విప్రాహ బహుతా వదంతి సత్యం ఒకటే విద్వాంసులైనటువంటి వారు అనేక విధములుగా చెబుతూ ఉన్నారయ్యా అంటే నీళ్లున్నాయి దీన్ని ఇంగ్లీష్ వాడు వాటర్ అంటాడు అట్లాగే హిందీ వాడేమంటాడు పాని అంటాడు మనం ఏమన్నాం నీళ్లు అన్నాం ఇంకొక ఆయన దాన్ని అన్నాడు మొత్తానికి ఎవడే పేరుతో పిలిచినా వస్తువు ఒకటారుండ వస్తువు ఒకటే దైవం ఒక్కటే సత్యం ఒకటే పది సత్యములుండవు దేనికైనప్పటికీ అందుకే ధర్మరాజు అడిగాడు ఏమిటి దైవతము లోకే లోకే లోకమునందుకం ఒక్కటే అయినటువంటి సత్య సత్య జ్ఞానం అనంతం చెబుతూ ఉన్నారే ఆ ఒక్కడే అయినటువంటి పరమాత్మ ఎవ్వాడు పరాయణూ అయితే అయ్యా మానవులంతా పుడుతూ ఉన్నారు మానవులంతా పుట్టి ఏం చేస్తూ ఉన్నారండి ఏం చేస్తున్నారు కాకపోతే అమ్మో ఆయన కోట్ల రూపాయలు సంపాదించారంటే ఆయన పది కోట్లు సంపాదించారు అబ్బో ఆడ అబ్బాయి అమెరికా వెళ్ళి అబ్బో డాలర్లు పంటగా డాలర్స్ కట్టేశారు ఇల్లు చచ్చిపోయిన తర్వాత డాలర్లు లేదు ఇల్లు అందుకే మాకు మిత్రుడు ఉండేవాడు ఏముందిరా నేను దావా ఈ ప్రపంచం మునగా అనేవాడు నాకు మొట్టమొదట్లో అర్థం కాదా ఏమిటరా నేను దావా ఈ ప్రపంచం మునగా అంటే